కీర్తన పద్నాలు మాటి మాటికి జూచి మరుపులే నీటున పాటిగంప నీళ్ళమోచేవా మాటిమాటికి జూచి మరుపులేలే నీటున పాటిగంప నీళ్లు మోచేవా తెలిపే గురుడుండగా తెలియగ నేరవు చిలుక చదువులేలో ఓ జీవుడా అలవోక ఎందైనా ఆసమాన కలగన్న చోటికెల్ల గంప ఎత్తేవా ఒడైన వేద మార్గము వల్ల నిపుణ్యమంటే జిబ్బిటాయతపమేలే జీవుడా అబ్బురపు వేడుకుల అలసేవు పలుమారు గబ్బివై పారే బండికి కాలు చాచేవా వల్లనే సంసారములో ఊరకి గర్వించేవు చల్లవో రొయ్య కువ్వేల జీవుడా నల్లని శ్రీవెంకటనాథుని నాదుని బంటవైతివి తల్లకిందేల మెరువు తలగడనుండగా